గణపతిహవామహే కవి కవీనాపమ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణపత ఆన శ్రంగుభిత్దన శ్రీమహాగణాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమా అమరాచార్యపే గురు పరంపరా పురోధసా ముఖ్యం మా విద్ధి పా బృహస్పతి ఇట్ ఈ నాట్ గోయింగ్ అది నాకో అర్థం కాలేదు ఎవరికైనా చూడండి సార్ సేనానీ స్కంద సరసాగర సో బృహస్పతి పురోహితులలో బృహస్పతి నేనే ఈ విషయాన్ని మనం కొంత విస్తారంగా చూసి ఉన్నాం ఇకపోతే సేనానీనా మహం స్కందేనాని సేనానాయకులలో కుమారస్వామిని నేనే స్కందుడను నేనే సేనానీ నీ అనే పదం దాని నుంచే నాయకుడు అనే మాట మీ నుంచే నాయక అని వచ్చింది మీ అంటే నడిపించువాడు సేనకు అధిపతిగా ఉంటూ సేనను నడిపించువాడు అని అర్థం ఆ నీ అనే పదానికి ఆ దర్భది కాబట్టి సేనా నయతి ఇది సేనానీ సేనానాయకుడు ఇటువంటి సేనా నాయకులు చాలామంది ఉంటారు ఇప్పుడు భారతదేశంలో మన భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకి మొట్టమొదటి సేనా నాయకుడు జనరల్ కరియప్ప అనే ఆ రకంగా ఈ మధ్యకాలంలో ప్రసిద్ధి చెందిన సేనా నాయకులంటే జనరల్ మాణెక్ షా అలాగే చాలామంది సేనా నాయకులు ఉంటారు ఇప్పుడు శ్రీరాముడు రావణుడి మీద చేసిన యుద్ధంలో శ్రీరాముడు సైన్యానికి సేనానాయకుడు నీలుడు నీలహ ఆయన సేనా నాయకుడు తర్వాత రావణాసురుడి పక్షాన సేనా నాయకుడు ప్రహస్తుడు ఈ విధంగా పేర్లు అలాగే మహాభారత యుద్ధం దగ్గరికి వస్తే పాండవుల పక్షాన సేనా నాయకుడు భ్రష్ట ద్వీమున్నడు ఆయన చిత్తచిగురుదాకా ఆయన జీవించి ఉన్నాడు కాబట్టి సేనా నాయకుడిని రెండవ హన్ను వెతుక్కోవాల్సిన అవసరం లేకపోయింది యుద్ధం మధ్యలో సేనా నాయకుడు పోతే మళ్ళీ ఇంకో పెట్టుకోవాలి దుర్యోధనుడికి పరిస్థితి అలాంటిది వచ్చింది దుర్యోధనుడు భీష్ముడితో మొదలుపెట్టాడు భీష్ముడు స్వర్గస్థులైంది ఆయన స్వర్గస్థులవడం కాదు పడిపోయాడు ఆయన పంపశయ్య మీద పడిపోయిన తర్వాత ఇంకా ఆయన సేనన్నే నడిపించే పరిస్థితి లేనప్పుడు ద్రోణాచార్యుడిని సేనా నాయకుడిగా పెట్టుకున్నాడు ద్రోణాచార్యుడు దేహత్యాగం చేసిన తర్వాత యుద్ధం మధ్యలోనే పోయాడు ఆ తర్వాత కర్ణుడు సేనా నాయకుడుగా వచ్చాడు ఆ తర్వాత కర్ణుడు పోయాడు శల్యుడు సేనా నాయకుడుగా వచ్చాడు ఆ శల్యుడు వెళ్ళిపోతాడు శకుని సేనా నాయకుడిగా వస్తాడు ఆ శకుని వెళ్ళిపోతాడు అప్పుడు ఫైనల్ సేనా నాయకుడు అశ్వస్థాప సో ఈ విధంగా సేనా నాయకులు అనేక మంది ఉంటారు ప్రసిద్ధమైన పేర్లే ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సేనా నాయకులు ఎగిన వాళ్ళ దగ్గర లేనివాళ్ళు లేదు సో ఆ రకంగా యూరప్ అవి నెపోలియన్ గ్రేట్ లీడర్ ఆఫ్ ఆర్మీస్ వెరీ గ్రేట్ మ్యాన్ సో ఆ ఇక్కడ ఇది దేవసేనా నాయకుడికి ప్రాముఖ్యం దేవతల సేనలను నడిపించినటువంటి కుమారస్వామి ఆయన సేనానాయకుడు ఆయన నేనే భాష్యకారులు అంటారు సేనానీ సేనాపతీనాం అహం స్కందేవసేనాపతి దీనికి కూడా ఇది అధ్యాత్మశాస్త్రం కనుక అధ్యాత్మపరమైన వ్యాఖ్యానం ఉన్నది చాలా అందమైన వ్యాఖ్యానం కుమారస్వామి శివుని పుత్రుడు కథాది కదా శివుని యొక్క తేజస్సు నుంచి జన్మించినటువంటి పుత్రుడు శివపుత్ర శివుడు అంటే పరబ్రహ్మ ఇప్పుడు ఎలాగంటే జీవుడని అంటారు చూడండి జీవుడు ఒక దేహమునందు జీవుడు ఉంటాడు సో దేహంలో నివసించేవాడు దేహి జీవుడు జీవుడు దేహం కాదు దేహమునైనా భ్రమపడతాడు ఎలాగంటే కొంతమంది ఇల్లు ఇంట్లో నివసిస్తూ ఆ ఇల్లే నాది అని అనుకుని నాది అనే దాని కూడా వెళ్ళిపోతుంది ఇల్లు ఆ ఐడెంటిఫికేషను నాదితో ప్రారంభమై ఇట్ ప్రోగ్రెసెస్ టు నేను అంటే ఇంటికి అయితే అది నాకైనట్టే అంతటి అంతటి ఘోరమైన భయంకరమైన ఐడెంటిఫికేషన్లో ఉంటారు జనులు అలా అలా ఉంటారు మనం సో ఎనీవే దేహం విషయంలో కూడా అంతే దేహము ఇల్లు వంటిది మనం నివసించే ఇల్లు దేహమే దేహమే ఇల్లు సో ఆ దేహంలో ఉండేవాడు దేహి దేహము గలవాడు దేహి దేహి అన్న జీవహ అన్న ఒకడే ఇప్పుడు ఈ జీవుడు ఆ పరమాత్మ యొక్క అంశ అంశ పార్ట్ ఏమిటి అంశ అంటే చూడండి కుండ నీ కుండలో నీరుందనుకోండి కుండ దేహము నీరు మనస్సు ఆ దృష్టాంతంలో ఆ నీటి ఎందు కుండలో ఉన్న నీటి ఎందు సూర్యుడు ప్రతిఫలిస్తాడు ఇమేజ్ మీరు ఆ ఇమేజ్ చూడొచ్చు సూర్యుని యొక్క ఇమేజ్ని చూడచ్చు కాబట్టి ఇక్కడ మూడు ఉన్నాయి కుండ నీరు ప్రతిబింబము కుండ ఇదే పరిస్థితి మీరు జీవుడి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది సో ఎలాగంటే దేహముకుండా దేహానికి ఘటం అని పేరు ఘట ఘటమే సాయి రమత అని కూడా పాటు ఉంది దేహం అంటే ఘటమే ఘటం అని పేరు సో ఇది ఇది ఘటము ఈ ఘటంలో ఉండే నీరు అంటే మనస్సు మనస్సు నీరు కొంచెం చంచీలంగా ఉంటుంది కదా కదిలిట్లో ఉంటుంది మనస్సు కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఉరికే పోలిక సో నీరేమో మనస్సు ఇకపోతే ప్రతిబింబము దేని ప్రతిబింబము పరమాత్మ యొక్క ప్రతిబింబం ఆ పరమాత్మ చేతన స్వరూపుడు ఆ చైతన్యము దీంట్లో ప్రతిఫలించి ఈ దేహము చేతనము వలె మనస్సు తెలుసుకునేది అన్నింటినీ తెలుసుకునేది అన్నట్టుగా మనస్సు ఇవి ప్రకాశిస్తూ ఉంటాయి ఆ చైతన్య ప్రకాశంలో ఇవి ప్రకాశిస్తాయి సో ఆ ప్రతిబింబము ఆ చిత్ యొక్క ప్రతిబింబము దేంట్లో దేహము మనస్సు దేహేంద్రియ మనస్సంఘాతము అంటారు దీంట్లో అచ్యుత్ పరమాత్మ చైతన్యము యొక్క ప్రతిబింబము దానికి వేదాంతంలో ఒక ప్రసిద్ధమైన పేరు ఒకటి ఉన్నది దాన్ని చిదాభాష అంటారు చిదాభాష సో ఆ చిదాభాషే జీవుడు సో ఈ చిదాభాషయే చన ఇతను కుమారస్వామి అంటే చిదాభాషయే కుమారస్వామి ఎందుకంటే కుమారస్వామి శివపుత్రుడు కదా ఈ చిదాభాష ఆ పరమాత్మ చైతన్యం యొక్క ప్రతిబింబం అదనమాట కాబట్టి మీ హృదయంలో ప్రకాశించే చిరా భాష ఆ చైతన్య ప్రతిఫలనం ఏది గలదో అదే కుమారస్వామి అంటే ఈ కుమారస్వామి తారకాసురుడు క్రౌంచాసురుడు అనే ఇద్దరు రాక్షసులను సంహరించినాడు కుమారస్వామి అంటే ఇప్పుడు క్రౌంచ అంటే పక్షి పేరది పక్షి కాబట్టి క్రౌంచాసురుడు అంటే పక్షి అసురుడు అని ఏదో పక్షి అని అండం అభిప్రాయం తాత్పర్యం ఏమిటంటే పక్షి అని కానీ పక్షి అంటే పక్షి అండానికి బదులుగా ఏదో ఒక పక్షిని సెలెక్ట్ చేసుకుని అన్నారు జనరల్గా బర్డ్ అండానికి బదులుగా ఈగిల్ అన్నట్టుగా ఒక పర్టికులర్ బర్డ్ని తీసుకున్నట్టుగా ఇక్కడ కూడా పక్షి అండానికి బదులు క్రౌంచ పక్షి అని అన్నారు కాబట్టి అక్కడ ఈ అసురుడు ఎవరు పక్షియే పక్షి అంటే అర్థం ఏంటో తెలిసిన ఒక పక్షమును స్వీకరించువాడు అని అర్థం అంటే రెండు పక్షాలు ఉంటాయి ఎప్పుడు కూడా జగత్తులో రెండు పక్షాలు ఉంటాయి ఇప్పుడు ఉప ఎన్నికలంటే ఐదు ఆరు ఎనిమిది పది పక్షాలు ఉన్నాయి కానీ మొత్తం మీద రెండు పక్షాలు సెటిల్మెంట్కి వస్తాయి కదా ఏడా ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాడు సెకండ్ వాడు వాళ్ళిద్దరే పక్షాలు మిగతా వాళ్ళందరూ ధరావత్తులు కోల్పోయి వాళ్ళు ఉన్నట్టు కూడా లెక్క కాదు కాబట్టి ఎప్పుడు కూడా యుద్ధం అంటే రెండు పక్షాలు ఉంటాయి రెండే పక్షాలు ఉంటాయి ఐదు ఆరు పది వచ్చే ఈ మధ్యకాలంలో అది అంటే కన్ఫ్యూషన్ మరీ ఎక్కువైపోయింది అనమాట దాని అర్థం అది దీంట్లో ప్రధాన పక్షాలు ఏ రెండు అన్నది మీకు రిజల్ట్ వస్తే కానీ తెలియదు అయితే కొంతమంది ఈ పొలిటికల్ పండిట్స్ చెప్పేస్తారు పరకాలలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇవే రెండే పక్షాలు మిగతా వాళ్ళు అసలు లెక్కే కాదు అని ఎవడో చెప్తుంటే విన్నాను అలాగే రెండు పక్షాలు ఉంటాయి ఈ రెండు పక్షాలలో మీరేదైనా ఒక పక్షాన్ని పట్టుకుంటే ఆ పక్షాన్ని మీరు ఆశ్రయిస్తే మీరు పక్షి అవుతారు అది పక్షి అంటే ఆ పక్షి అసురుడు అవుతాడు ఎందుకంటే జగత్తులో ఒక పక్షాన్ని ఆశ్రయించమని ఎవడు చెప్పాడు మీకు జగత్తు మిథ్యాన్ని తెలుసుకుని సాక్షి భావంలో ఉండమని చెప్పారు కానీ ఓ పక్షాన్ని ఆశ్రయించమని చెప్పలేరు అలాగా ఒక పక్షాన్ని ఆశ్రయించేటువంటి అసురుడు ఎవడైతే ఉన్నాడో ఆ అసురుణ్ణి ఆ చిదాభాష సంహరిస్తుంది చిదాభాష దానికి విరోధి అదే అభిప్రాయం క్రౌంచాసురుణ్ణి సంహరించుట అంటే ఇంకా తారకాసురుణ్ణి సంహరించుట అంటే అర్థం ఏంటంటే తారకుడు అంటే తరింపజేయువాడు అది కదా తారక అంటే సాధారణంగా లోకంలో ఎలా ఉంటారంటే ఇప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్లు చూస్తారు ఇటువంటి అడ్వర్టైజ్మెంట్లు శివుడి గురించి విష్ణువు గురించి మీకు కనపడవు ఇవి ముఖ్యంగా ఈ క్రిస్టియన్ అడ్వర్టైజ్మెంట్లో కనపడతాయి ఏమని దేవుడు అనగా క్రీస్తు మాత్రమే దేవుడు ఇంకా ఇంకెవాళ్ళు దేవుళ్ళు కారు అన్నట్టుగా మీకు అడ్వర్టైజ్మెంట్లు రాస్తారు నిన్ను పాపములను రక్షించ పాపము నుండి రక్షించేది సో వైష్ణవులు రాయాలంటే ఏమని రాస్తారు నిన్ను పాపము నుండి రక్షించేది విష్ణువు అని రాస్తారు శైవులు రాయాలనుకోండి ఏమని రాస్తారు నిన్ను పాపము నుండి రక్షించేది శివుడు అని రాస్తారు అదే క్రిస్టియన్ మిషనరీస్ రాయాల్సి వస్తే ఏమన్నా రాస్తారంటే మేము చూడొచ్చు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది నిన్ను పాపము నుండి రక్షించేది క్రీస్తు ఒక్కడు మాత్రమే అని రాస్తారు అంటే ఏమిటి మామతమే గొప్పది అని ఎవళ్ళైతే అంటే మేమే తరింపజేవి వాళ్ళము అది ఆ దృష్టికోణం సరికాద ఎందుకంటే శివుడు అనే రూపంలో ఇవన్నీ రూపాలు ఈశ్వరుని యొక్క విభిన్న రూపాలు శివుడు అనే రూపంలో మీరు ఈశ్వరుణ్ణి కొలుస్తే ఆ ఈశ్వరుడు ఆ రూపంలో మిమ్మల్ని రక్షిస్తారు ఇంకొకడు విష్ణువు అనే రూపంలో ఈశ్వరుణ్ణి కొలుస్తే అదే ఈశ్వరుడు ఈ విష్ణు రూపంలో వీడిని రక్షిస్తారు అలాగే గాడ్ ఇన్ హెవెన్ అని క్రిస్టియన్ క్రైస్టు బోధించిన విధంగా కొలిస్తే ఆ రూపంలో గాడ్ ఇన్ హెవెన్ రూపంలో ఆ ఈశ్వరుడు ఆ భక్తుణ్ణి రక్షిస్తాడు కాబట్టి మా గొప్పది దేవుడంటే విష్ణువే దేవుడంటే శివుడే దేవుడంటే శక్తియే దేవుడంటే ఇదే ఇంకేదీ కాదు అనేటువంటి వాదం ఎవళ్ళు చేస్తారో వాళ్ళందరూ తారకాసురులు తారకం మేమే తారకుం ఆ తారకాసురుణ్ణి ఈ చిదాభాష చిదాభాష అంటే సాక్షి చైతన్యం శుద్ధ చైతన్యం అంటే ఆ భాష తప్పించి దేహేంద్రియ మనస్సంఘాతంతో ఇంకా ఐడెంటిఫికేషన్ ఏమి ఆ చిదాభాష దాన్ని ఆ తారకాసురుణ్ణి తిరస్కరిస్తుంది అది తారకాసుర సంహారము అంటే ఆ విధంగా ఈ కుమారస్వామిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కంద సో ఒక మాటలో చెప్పాలంటే మా మతమే గొప్ప మతము మిగతా మతాలు తక్కువ అని ఎవళ్ళైతే అంటారో వాళ్ళు తరకులు మా గొప్పది ఇతర ఇతర పక్షము ఆపోజిట్ పార్టీ ఎందుకు పనికిరానిది అని ఎవళ్ళు అంటారో వాళ్ళు క్రౌంచాసురులు ఈ హృదయంలో ప్రకాశించేటువంటి సాక్షి చైతన్యము ఈ రెండు దోషములను కూడా తొలగిస్తుంది అదే అభిప్రాయం కుమారస్వామి వాళ్ళ పేరు అలా అర్థం చేసుకోవాలి అంతేగాని ఎక్కడికక్కడికో కథలు తీసుకు కూర్చుంటే తత్వం మూల పడిపోతుంది కథలు మిగులుతాయి కథల వల్ల ఉపయోగమే ఉండదు ఎంటర్టైన్మెంట్ తత్వం ఉపయోగమే ఉండదు మంచిది ఇక సరసామస్మి సాగరహ సరస్సులు ఏవైతే ఉంటాయో వాటిల్లో సాగరుడను సాగర అంటే సముద్రము నేనే అని చాలా చక్కటి వాక్యము సరసాముష్మి సాగర సో ఇది చూద్దాము సో సరస్సు అంటే శంకరులు దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు అందాము సరసాం సరసాం అని అక్కడ ఆ పదాన్ని చెప్పారనమాట సరస్సు అర్థం చెప్పేప్పుడు సరసాం షష్ఠీ విభక్తి అర్థం చెప్పేప్పుడు ప్రథమా విభక్తిలో అర్థం చెప్తారు యాని దేవఖాతాని సరా సరసాం కాబట్టి ప్రథమా విభక్తిలో అర్థం చెప్తారు సరాంసి దాన్ని షష్ఠీ విభక్తులకు మారుస్తారు బహవచనం ఉంటే బహవచనం పెడతారు ఏకవచనం ఉంటే ఏకవచనం పెడతారు అది శైలి భాష్యము యొక్క శైలి సో సరస్సులు అంటే అర్థము మనిషి తవ్వేటువంటిది సరస్సు కాదు దాన్ని తటాకము అని అంటారు మనిషి తవ్వితే వాటంతటవి నిర్మాణమైనవి ఏవైతే ఉంటాయో వాటిని సరస్సు అంటారు సో దేవఖాతాను ఈ సరస్సు వల్ల ఇప్పుడు మానస సరస్సు ఉంది మానస్సు సరోవరము అన్న సరస్సు అన్న సరస్సులలో గొప్పది కాబట్టి సరోవరము అన్నారు అది కూడా సరస్వే కదా మానస సరోవరం కొంతమంది ఒకసారి మింగేస్తారు మాన సరోవరం అంటారు మాన సరోవరం కాదు మానస సరోవరం అయితే రెండు సార్లు పక్క పక్కన పలకడంలో ఇబ్బంది ఉంది కనుక మేము ఇంకేసేము అంటే అలా చేస్తే చేయొచ్చు సో ఆ మానస సరోవరం ఏదైతే కలదో అది ఎవళ్ళు తవ్వారు ఎవళ్ళు తవ్వలేదు దాన్ని ఇంగ్లీష్లో అయితే న్యాచురల్ గ్లేషియర్ లేక్ అని అంటారు లేక్ సహజ సిద్ధంగా సరస్సు అదే దేవుడు తవ్వేడంటే అర్థం ఖాతా అంటే తవ్వడం లేనిది ఎవరు తవ్వారండి దేవుడు తవ్వేడు దేవుడు తవ్వేడు అంటే అర్థం ఏంటి అంటే మనుషులు ఎవరు తవ్వలేదు అన్నారు మా చిన్నప్పుడు మేము ఒకసారి ద్రాక్షారామా అని ఒక గ్రామం ఉండదు తూర్పుగోదావరిలో అక్కడ శివాలయం ఉన్నది సో అసలు ఈ ఆంధ్రప్రదేశ్కి త్రిలింగ దేశము పేరు మూడు లింగాలు సో తెలంగాణ అనే మాట ఎందుకనో ఆ త్రిలింగా నుంచి వచ్చిందా అని అనిపిస్తుంది సో ఏమిటా మూడు లింగాలు అంటే శ్రీశైలం తర్వాత కాళహస్తి అండ్ ద్రాక్షారామ ఇవి త్రిలింగ దేశము అంటే చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ద్రాక్షారామ మేము సైకిల్ మీద ద్రాక్షారామ ఈశ్వరుడు దర్శనానికి వెళ్ళాం సైకిల్ మీద అంటే చాలా దూరం ఇరవై వేలు ఉంటుంది చిన్న వయసులో ఉత్సాహంగా వెళ్ళాము అక్కడ ఆ చుట్టూ ప్రహారీ గోడ ఉంది ఆ ప్రహారీ గోడని దేవతలు కట్టారు అని అక్కడ చెప్పారు చెప్తే నేను అయ్యంతున్నా చిన్నతనం కదండి ఏది ఏది చెప్పినా విశ్వసించేటువంటి అమాయకత్వంలో ఉంటాము అది కూడా అటువంటి అమాయకత్వం కూడా ఒక రకంగా మంచిదే కానీ అన్నింటికి టెడ్ బస పలకే ఉంటే అమాయకత్వం అన్ని సందర్భాల్లోనూ మంచిది కూడా కాదు వాట్ ఎవర్ సో కట్టే రో అని చెప్తే ఓలాగా అని దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత ఈ దేవతలకు వచ్చిన కాంపౌండ్ వాళ్ళంతా కూడా మనం ఒక్కసారి ప్రదక్షిణం చేయాలి ఆ ప్రదక్షిణం చేస్తున్నాం చూసుకుంటే ఓ చోట కాంపౌండ్ వాళ్ళు కూలిపోయింది ఆ రాళ్ళు అన్నీ పడిపోయింది ఆ తొర్ర ఇలా వెళ్ళిపోవచ్చు అయ్యో ఇలా కూలిపోయింది ఏమిటి అంటే అదేదో కూలిపోయింది దేవుడికి అపరాధం ఏదో అయింది కూలిపోయింది అయితే కొన్ని మళ్ళీ కట్టచ్చు కదా నేను అడిగాను మళ్ళీ దేవతలే వచ్చి కడతారు అని సో ఆ రకంగా దేవఖాత అది అంటే దేవుడు కట్ట తవ్వేడు దేవుడు తవ్వేడు ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది కదా దాన్ని ఎవడు తవ్వాడంటే దేవుడే తవ్వాడు మనం పాడు చేస్తున్నాం తప్ప తవ్వింది దేవుడే అయ్యి గండిపేట చెరువుని తవ్వింది దేవుడే అయ్యి ఉంటాడు బహుశా ఇవి ఇలాగా స్వతసిద్ధంగా సమంతతాముగా పారమైనటువంటి సరస్సులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు కొల్లేరు సరస్సు ఎవడు తవ్వారంటే దేవుడే తవ్వాడు మానవుడు ఏం చేస్తున్నాడంటే అవన్నీ పూర్తి చేసి చేపల చెరువుల కింద వాస్తవానికి తవ్వింది దేవుడు చిలక సరస్సు ఎవరు తవ్వను అది దేవుడే అది ఒరిస్సాలో ఉంది చిలక సరస్సు సో ఆ రకంగా పుష్కర్ సరస్సు ఉంది రాజస్థాన్ ప్రాంతంలో ఇటువంటి సరస్సులు ఉన్నాయి స్వపసిద్ధంగా పారమైన సరస్సులు వీటన్నిటిలోకి సముద్రము నేనే సముద్రము కూడా ఒక సరస్సు సంస్కృతంలో సరస్సుకి ఇంకో పదం ఉండదు హరద అంటారు హరద సముద్రానికి మటుకు మహాహరద అని పేరు అంటే ఈ హ్రదములన్నింటిలోకి పెద్ద హ్రదము అది సముద్రం కాబట్టి సరస్సులన్నింటిలో సముద్రము నేను అంచేతనే సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు మనం బీచ్ మీద వ్యామోహం పెంచుకోకూడదు బీచ్ ముఖ్యం కాదు బీచ్ అంటే ఏముంటుంది నిశకు ఇసుకలో ఏముందండి ఇస ఎక్కడైనా ఇసక ఇసుక ఇండియాలో ఇసుక మాఫియాలని ఇసుక ధరలని రద్దు రద్ద వ్యవస్థ నడుపుతుంది ప్రతి దానికి ఓ కాంట్రవర్సీ ఏమిటో సో సమాజ స్థితి అలాగే ఉంటుంది బీచ్లో ఇసుక ఉంటుంది కొన్ని బీచ్లు ఇసుక తెల్లగా ఉంటుంది కొన్నింట్లో బ్రౌన్ ఉంటుంది సాధారణంగా మన విశాఖపట్నం బీచ్లో కైండ్ ఆఫ్ బ్రౌనిష్ కొన్ని బీచెస్ నేను బహామాస్ లో బీచ్ చూశాను వైట్ శాండ్ వైట్ గా ఉంటుంది కొన్ని బీచెస్ లో బ్లాక్ శాండ్ ఉంటుంది నల్లగా ఉంటుంది ముఖ్యంగా హవాయి హవాయి ఐలాండ్స్ లో అన్నీ కూడా ఈ జ్వాలుఖి అంటే అగ్ని సంబంధించినటువంటి లాభాల నుంచి వచ్చినటువంటి ఐలాండ్స్ అవి కాబట్టి అక్కడ ఉండే నల్లగా ఉంటుంది ఇసుక ఇసుక నల్లగా వైకుంఠంలో క్షీర సముద్రానికి ఒక బీచ్ ఉంటుందని క్షీర సముద్రం అంటే పాల సముద్రం ఆ బీచ్కి ఉన్నటువంటి బంగారపు ఇసక ఉంటుందని పురాణాల్లో చెప్తారు అది పురాణ బీచ్ అది ఇవన్నీ మామూలుగా లోకంలో మనం చూసి బీచెస్ సో సముద్రము బీచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బీచ్ ఈజ్ నాట్ ది పాయింట్ సముద్ర ఎప్పుడైనా సముద్రానికి వెళ్తే సముద్రాన్ని దర్శించడానికి వెళ్ళాలి బీచ్ని దర్శించడానికి కాదు గోవా వెళ్ళాం త్రివేంద్రం వెళ్ళాం ఇదంతా కూడా అనవసరం గోవా అక్కర్లేదు త్రివేంద్రం అక్కర్లేదు బీచ్ కోసం అయితే అక్కర్లేదు వాట్ విల్ యూ డూ ఇన్ ది బీచ్ సో ఎనీవే ఆ సముద్రాన్ని దర్శించాలి సముద్రాన్ని దర్శిస్తే మీకు ఈశ్వరుని యొక్క విభూతి అనుభవానికి వస్తుంది ఈ సందర్భంలో ఒక స్వామి వివేకానంద ఇది జరిగిన కథ ఇది రికార్డు మద్రాసు వెళ్ళారు ఆ రోజుల్లో మద్రాస్ అనేవారు ఇప్పుడు చెన్నై అంటున్నారు కదా సో చెన్నై వెళ్ళారు స్వామి వివేకానంద చెన్నైలో ఆయన ఒక స్కూల్లో లేకపోతే కాలేజీ విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు ఇదొక అర్మయోగానం ఒక ప్రసంగాలు ఏమో వచ్చేసేవారు కదా అలాంటి ప్రసంగం చేసినప్పుడు ఆ విద్యార్థులు కాలేజీ విద్యార్థులు వాళ్ళను ఉద్దేశించి ఆయన ఒక ప్రశ్న అడిగారు ఏమనంటే రాముడు కృష్ణుడు నీలవర్ణము కలిగి ఉంటారు బ్లూ కలర్ నీలమేఘ శ్యామ నీలవర్ణం అని మీకు ఈ నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ రాముడు ఏ రాముడు రంగే ఉంటుంది బ్లూ బ్లూ కలర్ ఉంటుంది మాముడు దేహం అంతా కూడా బ్లూ బ్లూ కలర్ వేసుకుని వస్తాడు మొహం అంటే కృష్ణుడు ఈవెన్ దట్ ఈజ్ సింబాలిక్ లేకపోతే బ్లూ కలర్ ఎవరికైనా ఉంటుందండి బ్లూ కలర్ ఉండదు ఎలా బ్లూ కలర్ ఎలా ఉంటుందండి ఉంటే బ్రౌన్ ఉంటారు లేకపోతే బ్లాక్ ఉంటారు లేకపోతే వైట్ ఉంటారు లేకపోతే ఏదో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఉంటారు కానీ బ్లూ కలర్ను గ్రీన్ కలర్ ఎవరో ఉంటారు సింబాలిక్ అండి వివేకానంద స్వామి అడిగాను రాముడు కృష్ణుడు బ్లూ కలర్ అని పురాణాల్లో వర్ణిస్తారు ఎందువలన అని అడిగారు అడిగితే ఒక విద్యార్థి లేచి చెప్పాడు బ్లూ కలర్ అది అనంతత్వానికి క్షనించము ఇన్ఫినిట్ గుర్తు బ్లూ ఎందుకని అంటే ఆకాశం బ్లూగా ఉంటుంది ఆకాశం మీరు ఇన్ఫినిట్ ఎవరికి కనపడదు కనపడితే ఇన్ఫినిటీ ఎలా అవుతుంది కాబట్టి ఆకాశం నియరెస్ట్ టు ఇన్ఫినిట్ అనంతానికి దగ్గరగా ఉంటుంది ఆకాశం సముద్రం బ్లూగా ఉంటుంది సముద్రం కూడా అనంతానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి సముద్రాన్ని ఆకాశాన్ని చూసి అది అనంతత్వము నాకు అంటే ఇన్ఫినిటీకి చిహ్నములు కనుక శ్రీరాముడు శ్రీకృష్ణుడు వాళ్ళు జ్ఞానులు పరమేశ్వరుని యొక్క అవతారము కాబట్టి ఇన్ఫినిట్ అనంత స్వరూపులు కనుక వారి దేహం యొక్క కలర్ ని బ్లూగా వర్ణించినారు అని ఆ కుర్రాడు ఆ యంగ్ బ్యాచులర్ స్టూడెంట్ చెప్పాడు స్వామి వివేకానంద చాలా సంతోషించాడు షీ వాజ్ వెరీ హ్యాపీ నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అని చాలా ప్రశంసించాడు ఆ విద్యార్థి ఎవరంటే రాజగోపాలాచారి విద్యార్థి ఆయనే ఆ తర్వాతి కాలంలో రామాయణము మహాభారతము కూడా ఆయన పుస్తకాలు రాశాడు ఆయన రాసిన మహాభారతం రామాయణం లోక ప్రసిద్ధిని పొందేది సో కాబట్టి ఆ బ్లూ కలర్ సముద్రం మీకు వెళ్ళగానే ఆ బ్లూ కలర్ దానికి అంతము కనపడదు అంత ఉంటుంది కానీ కనబడదు అనంతము అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది నిజానికి సంభావ్ మీరు కనుక ఆ భక్తి భావం ఉండి కొంత విభూతి దర్శించేటువంటి అభ్యాసంలో ఉన్నవాళ్ళు అయితే సముద్రము అనేది అది నిజంగా చాలా గొప్ప విభూతి సముద్రాన్ని విభూతిగా దర్శించటంలో ఏమీ క్లేశం ఉండకూడదు ఎట్లొచ్చి సముద్ర తీరానికి వెళ్లేప్పుడు భోగబుద్ధి ఉండకూడదు భోగబుద్ధి అంటే బీచ్ ఉంటుంది ఆ బీచ్లో అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు తర్వాత ఏమో అక్కడ ఐస్ క్రీములు ఉంటాయి కాఫీలు ఉంటాయి తీలు ఉంటాయి ఇలాంటి భోగబుద్ధి ఉండకుండగా మీరు కేవలము సముద్రములు చూచుటయే ఆ సముద్రము యొక్క విభూతి యొక్క విభూతిని దర్శించుటయే లక్ష్యంగా పెట్టుకుని కనుక మీరు వెళ్ళినట్లయితే సముద్ర దర్శనము అరీ ఈశ్వర దర్శనమే ఇంకా వేరే అక్కర్లేదు ఈశ్వరుడు మీ ముందు వేషం వచ్చి సముద్ర రూపంగానే ఈశ్వరుడు ఉంటాయి సో సగుణ రూపం ఈశ్వరుని యొక్క సగుణ రూపము కానీ నిరాకారము ఆకారం ఉండదు సగుణ నిరాకారము అంటారు సో సగుణ సాకారం కంటే సగుణ నిరాకారము మరింత సూక్ష్మము సాధనలో ఒక పై మెట్టది కాబట్టి సముద్రాన్ని చూసిన వెంటనే ఈశ్వరుణ్ణి భావన చేయగలగడము ఆ సముద్ర దర్శనము ఈశ్వర దర్శనము ఒక్కటే వేరు కాదు అని ఆ విధంగా దర్శించగలగడం అది సాధనలో చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఈ సముద్రము సాక్షాత్తు నాస్వరూపమే అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా ఈ సందర్భంగా సముద్రం గురించి ఇంకో రెండు మాటలు మీరు గమనించాల్సింది భగవద్గీతలో ఈ సముద్రాన్ని శ్రీకృష్ణుడు బాగా ప్రశంసించాడు రెండో అధ్యాయంలో రెండో అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తూ స్థితప్రజ్ఞుడు అంటే విచలితము కానీ ఆ జ్ఞానము గలవాడు స్థిత ప్రజ్ఞుడు అటువంటి స్థిత ప్రజ్ఞుని వర్ణిస్తూ ఈ స్థిత ప్రజ్ఞుడు సముద్రం వంటి వాడు అని వర్ణిస్తాడు వర్ణిస్తూ అప్పుడు సముద్రాన్ని గురించి చెప్తాడు అక్కడ స్థితప్రజ్ఞుడు ఎవడు అంటే నిష్కామత మూలమైన మూలమునందు గల స్థిత ప్రజ్ఞత నిష్కామతా అంటే కామనలు ఏమీ లేకుండా అది ఒక స్థితప్రజ్ఞ లక్షణం దాన్ని ప్రతిపాదిస్తూ శ్రీకృష్ణుడు అక్కడ ఏమన్నాడంటే ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంది యద్వత్ తద్వత్ కామా ఎం ప్రవిశంది సర్వే స శాంతి మాప్నోతి నా కామ కామి అని శ్లోకం నేను అలా విడదీసింది చదివానంటే నేను చదువుతూ ఉండగానే మీకు అర్థమైపోవాలి అందుకోసం అలా విడదీస్తుంది కదా సంస్కృతం ఏమాత్రం తెలుస్తున్నా కూడా సముద్రంలోకి నదులు వచ్చి చేరుతూ ఉంటాయి నదులు చేరే కదా అని సముద్రం యొక్క లెవెల్ పెరగదు అసలు సముద్రము లెవెల్ అంటే ఎప్పుడు స్థిరంగా ఉంది దాన్నే సముద్రం లెవెల్ అంట నదుల లెవెల్ వేసవి కాలంలో అక్కడికి పోతాయి వర్షాకాలంలో పైకి వస్తాయి ఇవి నదులు సరస్సులు వాటి లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ ఉందనుకోండి ఎంత ఉందిరా అంటే ఐదు వందల యాభై ఉంది అంటారు వర్షాలు బాగా పడితే ఏడు వందలు పోతుంది మళ్ళీ ఎండలు గట్టిగా కాసేస్తే మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది సముద్రం అలా పైకి వెళ్ళదు కిందకి రాదు అంటే అటు పోటు అది కాదు పాయింట్ సో సీ లెవెల్ ఈజ్ ఆల్వేస్ కాన్సిస్టెంట్ నదులు నీటిని తీసుకొచ్చి సముద్రంలో గుమ్మరిస్తూ ఉంటాయి అయినా కూడా సముద్రం లెవెల్ పెరగదు నదులు ఎండిపోయి ఒక్క చుక్క నీరు కూడా సముద్రంలోకి వెళ్లకుండా వీళ్ళు డ్యాములు అవి కట్టేశారనుకోండి అప్పుడు సముద్రం డౌన్ అయిపోతుందా డౌన్ అదేవిధంగా ఆ స్థితప్రజ్ఞని హృదయంలో కామునలు ప్రవేశించినప్పుడు కామునలు ఫుల్ఫిల్ అవ్వడము ఫుల్ఫిల్ ఈ పరిస్థితులు కూడా ఆయన హృదయంలో హెచ్చు తగ్గులను తీసుకురావు అంటే సంసారి ఉన్నాడనుకోండి ఏదైనా ఒక కామున ప్రవేశిస్తే ఆ కామన కనుక పరిపూర్తి చెందితే వాడి హృదయం ఉప్పొంగిపోతుంది ఆ కామన పరిపూర్తి చెందకపోతే వాడి హృదయం కృంగిపోతుంది అలాగా జ్ఞాని అలా ఉండదు కామననేది ఉండదు సముద్రానికి ఎలాగైతే ఈ తీసుకొచ్చి నాకు నీటిని ఇవ్వాలి అనే ఆకాంక్ష ఉండదు నదులు నీటినిచ్చినా పూర్ణమే ఇవ్వకున్నా పూర్ణమే వర్షం పడినా పూర్ణమే వర్షం పడకున్నా పూర్ణమే సముద్రం చెరువు ఉందనుకోండి మన ఊళ్ళో చెరువు ఉందనుకోండి వర్షం పడకపోతే ఏమవుతుంది శూన్యం ఇసుకుం వర్షం పడితే పొంగి పొరిలిపోయి చెరువులు కట్టలు తెంచుకుని పొలాలు ముంచేసే ఇంక ఇప్పుడు ఈ పైన వార్తలన్నీ అవే వస్తాయి లేదు పట్టండి ఇప్పుడు అది ధ్వని ఆ ధ్వని మేఘాల కోతుగా సరే వాడే నేను మేఘాలు వెలుపులే కోరుకులే వాడేవాడు కోతులు అర్థ్వని చేస్తాయి వెరీ వెల్ గుడ్ గుడ్ వే ఆర్ హెల్దీ వెరీ హ్యాపీ వెరీ అండ్ సో సముద్రం ఎలా ఉంటుందో స్థిత స్థితప్రజ్ఞుడికి ఈశ్వరుడికి అభేదమే స్థితప్రజ్ఞుడు అంటే జ్ఞానీత్వాత్మైవమే మతం కాబట్టి సరసామస్మి సాగర సరస్సులలో నేను సముద్రమే అనే మాట ఎంతయూ యుక్తియుక్తంగా ఉన్నది ఆ పోలికి సరిపడేమి కదండి ఇక ముండకోపనిషత్తులో ఆఖరి కెనల్టిమేట్ మంత్ర లాస్ట్ బట్ వన్ మంత్ర అక్కడ కూడా సముద్ర దృష్టాంతాన్ని చెప్పారు ఎవడైతే సాధకుడు ఉంటాడో వాడు తన స్వరూపాన్ని తెలుసుకుని ఆ పరబ్రహ్మలో విలీనం అయిపోతాడు అంటే పరబ్రహ్మ అయిపోతాడని అర్థం లేకుండా పోతాడని కాదు పరబ్రహ్మ అయిపోతాడు సో అది ఎలాగంటే నది సముద్రంలో విలీనం అసలు నది యొక్క పుట్టుక ఎప్పుడు చరితార్థమవుతుంది అంటే ఆ నది ప్రవహించి ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలవాలి అప్పుడే నది నది పుట్టినందుకు చరితార్థం కొన్ని నదులు ఎడారిలో పుడతాయి ఎడారిలో వర్షం పుడుతుంది సంవత్సరానికి ఓ రోజు పుడుతుంది ఓ రోజు రెండు రోజులు పడుతుంది ఓ పెద్ద వర్షం పుడుతుంది ఎడారిలో ఓ నది పుడుతుంది వర్షం పడగానే నది పుడుతుంది ఆ నది పెద్ద హడావిని చేస్తూ గలగల గలగల ప్రవహించి ప్రవహించి ప్రవహించి ఆ ఎడారిలోనే ఇంకిపోతుంది సముద్రం దాకా వెళ్ళదు ముఖ్యంగా సహారా డిసర్ట్లో ఎన్నెన్నో నదులు పుడతాయి హండ్రెడ్స్ ఆఫ్ రివర్స్ పుడతాయి పుట్టి ఆ డెజర్ట్లోనే ఇంటికి పోతాయి సముద్రం దాకా వెళ్ళి ఆ శక్తి వాటికి మన జీవితం అలా ఉండకూడదు ఆ ఎడారిలో పుట్టే నదుల్లాగా ఎడారిలోనే ఇంటికి ఉండకూడదు ఎడారి అంటే సంసారాన్ని ఎడారి అంటారు ఈ సంసారమే ఒక ఎడారి మన జీవితం అనే ప్రవాహం ఎడారిలో పుట్టింది ని ఈ నదీ ప్రవాహం వెళ్లి ఎడారిని దాటుకుంటూ వెళ్లి వెళ్లి వెళ్లి సముద్రంలో కలవాలి సముద్రం అంటే ఈశ్వరుని ఎందు వీడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఈశ్వరునిలో విలీనము కావలేను అనే అర్థం ఒకవేళ ఏ కారణం చెప్పనైనా వీడు ఆత్మజ్ఞానాన్ని పొందలేకుంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మానవుడిగా పుట్టి కూడా పొందలేకపోతే వీడి జీవితము ఎడారిలో పుట్టి ఎడారిలోనే ఇచ్చిపోయే నది వంటిది అయితే మరి సాధకుని జీవితం ఎలా ఉంటుంది అంటే సో యథా నద్య మంటాం సందమానా నదులు ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటాయి ప్రవహించకుండా ఫిక్స్ అయిపోయి ఉన్న నది ఎప్పుడైనా మీరు కనపడిందా ఎక్కడైనా నది ప్రవహించడం మానేసిందంటే దట్ ఈస్ ది డెత్ ఫర్ దట్ రివర్ ఇప్పుడు గంగ మీద రేవో డ్యామ్స్ కట్టేస్తున్నారు ఇప్పటికే టెహరీ డ్యామ్ అని ఈ డ్యామ్ అని ఆ డ్యామ్ అని చాలా డ్యాములు కట్టేసి ఎక్కడెక్కడ డ్యామ్ కట్టడానికి వీలుగా ఉంటే అక్కడెక్కడ కట్టేస్తున్నారు కట్టేస్తుంటే కొంతమంది ఎన్విరాన్మెంటలిస్ట్స్ అలాగే గంగ కోసమని యాడ్యుకేషన్ చేస్తే కొంతమంది సాధు మహాత్ములు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఏమైనా భయపడుతున్నారంటే ఇదే పద్ధతి నడిస్తే గంగయే ఉండదు భయపడుతున్నారు అంటే ఇంకా ఉండదు సో ఎక్కడికక్కడ డ్యాములు కట్టేస్తే ఇంకా డౌన్ స్ట్రీమ్ వెళ్ళే నీరేం ఉండదు కాబట్టి కలకత్తా దాకా ప్రయాణం చేసి వెళ్ళి సముద్రంలో కలిసి ఇది ఏమి అలా అయిపోతుంది అని కొంతమంది భయాన్ని వ్యక్తం చేస్తున్నారు సో అది ఊహించడం కష్టం ఎందుకంటే నది అనేది అది చందమానా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి ప్రవహిస్తూ ఉంటుంది ఏదో డ్యాములు కట్టినా ఆ ప్రవాహం పూర్తిగా కటాఫ్ అయిపోయేట్లా కట్టకూడదు అన్నీ వీ డ్ ఎలవెన్త్ ఫ్లో సమీక్ష సో ఒకసారి నేను నయాగరా వెళ్ళాను నయాగరా పేరు విన్నాడు జలపాతం ఆ జలపాతం వెళ్ళి అక్కడ కొద్ది రోజులుండేమో క్లాసెస్ సోవ్ అయ్యేది అక్కడ శివ టెంపుల్ ఉంది నయాగరా నయాగరా టౌన్లో ఆ శివుడికి పేరేమో తెలిసినా నయాగరేశ్వర్ అని చెప్పేసి వండర్ఫుల్ నేమ్ నయాగరేశ్వర్ టెంపుల్ ఎనీవే సో అక్కడ అది జలపాతం పడుతూ ఉంటుంది అప్స్ట్రీమ్ లో డ్యామ్ ఒకటి నది మహానది దాన్ని వాళ్ళు ఏమేమి మరి వాడుకోరా దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు హైడ్రో ఎలక్ట్రిసిటీ మన శ్రీశైలం డ్యామ్ ఎలక్ట్రిసిటీ ఉంది చూసారా అది నయాగరా దగ్గర కెనడా అమెరికా బోర్డర్ అది అటు కొంత ఎలక్ట్రిసిటీ కెనడాకి వస్తుంది కొంత అమెరికాకు వస్తుంది వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ అక్కడ శ్రీశైలం ఎలక్ట్రిసిటీ కంటే కనీసం ఒక పది రెట్లు తగ్గుతుంది సో చాలా ప్రాచీనమైన అంటే మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కూడా ప్రసిద్ధి అక్కడ నేను అడిగాను ఏమంటే మరి నీటిని ఇలా వదిలేస్తే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తగ్గుతుంది ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తగ్గదా అని అడిగాను ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తే నీరు డౌన్ కు వెళ్తుంది జలపాతం ఏమి అంటే వాళ్ళు అన్నారు మీరు ఊహించింది కరెక్టే వాళ్ళు కనుక మొత్తం నీటినంతనే ఎలక్ట్రిసిటీగా మార్చుకోవాలి అని కనుక వాళ్ళు ఆశపడితే జలపాతం ఉండదు కానీ వాళ్ళు అలా చేయరు ఎప్పుడు జలపాతం యొక్క శోభను ఏనాడు తేడరాని విధంగా నీటిని డౌన్ స్ట్రీమ్ కుదిలి ఆ జలపాతాన్ని అలా మెయింటైన్ చేస్తూ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ దాట్ ఓన్లీ ద ప్రొడ్యూస్ జలపాతాన్ని వాళ్ళు అది దాన్ని ఆపువేయరు అదే ఒక ప్రిన్సిపల్ ఓకే ఇంకా మెరుపులు మెరుస్తున్నాయేమో అనుకున్నాను ఓకనే మీ దగ్గర ఎవరి దగ్గర అరటి పళ్ళు ఉన్నాయా అరటి ఉంటే ఇంకా సంచులు అరటి ఈ పళ్ళు కాదు ఇది కాదు అరటి ఉంటే వాటికి ఇచ్చేస్తే అవి సేకరి ఏం నో నో ప్రాబ్లం ఉడికే మాట వలసన్నాను కనుక ఆ గంగానది అలా ఎండిపోతుందంటే నాకు ఆ దృష్టాంతం గుర్తుకొస్తుంది వాళ్ళు నయాగరా జలపాతం ఉండాల్సిందే మనం కొంత ఎలక్ట్రిసిటీ నష్టపోయినా పర్వాలేదు జలపాతానికి నష్టం కలపాలి అని వాళ్ళు ఎలాంటి ప్రిన్సిపుల్ పెట్టుకున్నారు మన భారత ప్రభుత్వం కూడా అటువంటి ఒక ప్రిన్సిపుల్ని పెట్టుకుని గంగా నదికి నష్టం వాటిల్లకు వాళ్ళు డ్యామ్ కట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది అక్కడ అలా అనిపించింది వాట్ ఎవర్ సో నది అంటే అది అలా ప్రవహిస్తూ ఉండాలి ఎప్పుడూ అలా ప్రవహిస్తూనే ఉండాలి స్యందమానా యథా నద్యందమానా సముద్రే అష్టం గచ్చి సముద్రంలో విలీనం అయిపోతాయి నామరూపే విహాయ ఇంకా పేరు రూపము రెండూ ఉండవు గంగ సముద్రంలో కలిసిందనుకోండి గంగ అనే నామము రూపము పోతాయి అవి విలీనం అయిపోతాయి గంగ సముద్రం అయిపోతుంది అలాగే యమున కలిసింది అనుకోండి యమున సముద్రం అయిపోతుంది అంటే యమున కలిసిందంటే యమున వెళ్ళి గంగలో కలిసి గంగ రూపంగా కలిసింది అలాగే గోదావరి వెళ్లి సముద్రంలో కలిసి సముద్రం అయిపోతుంది కావేరీ వెళ్లి సముద్రంలో కలిసి సముద్రం అయిపోతుంది ఆ రకంగా నదులు వెళ్లి సముద్రంలో కలిసి సముద్రం అయిపోతాయి ఇది దృష్టాంతం తథ అదేవిధంగా విద్వాన్ అంటే ఆత్మస్వరూపము తెలిసిన జ్ఞాని నామరూపే విహాయ నామరూపాలను విద్ధిపెట్టి నామరూపాలని విధిపెట్టాలి ఇది నా పేరు ఇది నా రూపము మీరందరూ నా పేరు మీద భజన చేయండి మీరందరూ నా రూపాన్ని ఫోటో పెట్టుకుని పూజ చేయండి అని బోధించకూడదు అది మరి అలాగంటి పరిస్థితి సమాజంలో ఎందుకు వస్తుందో అది చాలా దురదృష్టకరమైన విషయం శాస్త్ర విరుద్ధమైనటువంటి దృష్టికోణం ఒక నామాన్ని రూపాన్ని మీరు పూజించండి అని ఒక పరిచ్ఛిన్నమైన దేహము కలిగిన వ్యక్తి యొక్క ఫోటో ఒకటించి దీన్ని పూజ చేసుకోండి అని ఆ రకంగా ప్రమోట్ చేయటం భక్తులు వాళ్ళకుండే ఉత్సాహం చేత వాళ్ళు పూజ చేసుకుంటే అది వాళ్ళకి ఇష్టం ఈ కె నాట్ పాఫిట్ బట్ మన వైపు నుంచి మనం ప్రమోట్ చేయటం అన్నది అది శాస్త్రము విరోధమే అవుతుంది ఎందుకంటే ఈ నామరూపాలు అవి ఎందుకు పనికి రావడం అంతేత అవి మనల్ని విడిచిపెట్టేసే ముందు మనమే వాటిని విదిలిపెట్టేయాలి జ్ఞానము గొలవాడు అలా విదిలిపెట్టేస్తాడు నామరూపే విహాయ నామరూపాలను ఎప్పుడైతే విదిలిపెట్టేస్తాడో ఆ పరిచ్ఛిన్నమైన చైతన్యం నామరూప పరిచ్ఛేదాన్ని విడిచిపెట్టేస్తే అనంత చైతన్యం అయిపోతుంది విద్వాన్ నామరూపే విహాయ సో పరం పరం పురుషముపై దివ్యం ఆ పరమాత్మను చేరుకోను కాబట్టి సముద్రము అంటే అది ఈశ్వరుణ్ణిని చేరుకోవడానికి అదే దృష్టాంతం ఈశ్వరుని యొక్క మహిమను మనం విభూతి రూపంగా దర్శించడానికి ఇంకా అంతకంటే గొప్ప విభూతి సముద్రాన్ని మించింది ఇంకొకటి కనపడదు చాలా విభూతిని చెప్పారు విభూతి యోగంలో డెబ్బై రెండు విభూతులు చెప్పారు కానీ మనకి చాలా ప్రత్యక్షంగా హృదయాన్ని నిజంగా భక్తి భావనతో నింపే విధంగా మీకు ఏదైనా ఒక విభూతిని సెలెక్ట్ చేయాలి అంటే మొట్టమొదట సముద్రాన్ని పెట్టచ్చు కాబట్టి సరసామస్మి సాగర ఒక గొప్ప విభూతి ఎవడో మహాకవ్ ద క్రియేషన్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పోయం Every word of this poem shows ఎవ్రీ మర్డ్ ఆఫ్ దిస్ పోయం షోస్ భగవాన్ బిఫోర్ అల్త్ అన్నారు సో సో ఈ సృష్టిలో అనేక అనేక పద్యాలు ఉన్నాయి సముద్ర పోయమ్స్ విస్టనరీ కావ్యం అనుకుంటే సముద్రం ఒక ఒక కవిత కావ్యం నిండా కవితలు ఉంటాయి కదా ఎవరిది కావ్యము ఈశ్వరుని యొక్క కావ్యం ఈశ్వరుని కావ్యానికి ఉండే రహస్యం ఏంటంటే ఈశ్వరుడే కావ్యంలో కవితల రూపంలో ఉన్నాడు అది ఆ ఈశ్వరుని కావ్యానికి మిగతా వాళ్ళ కావ్యానికి ఉండే తేడా ఈశ్వరు ద పెయింటర్ ఈజ్ ఇన్ ది పెయింటింగ్ అండ్ ద పోయట్ ఈజ్ ఇన్ ది పోయం సో ఇక్కడ సముద్రము అనే ఒక మహాకవిత ఎందు ఈశ్వరుడు చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ మంచిది కాబట్టి తమరు సముద్రం గురించి ఆలోచించండి సముద్రాన్ని దర్శించేప్పుడు ఈశ్వర భావంతో దర్శించటము అనేటువంటి ఒక సంస్కారాన్ని మీరు కనుక అడవప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అది మీరు అభ్యాసం చేయొచ్చు సముద్రం మీరు దర్శించేటువంటి భాగ్యం కలిగితే ఈశ్వర దర్శనంతో సమానం కాబట్టి దేవాలయానికి వెళ్ళినట్టుగా సముద్రం దగ్గరికి కూడా వెళ్ళచ్చు ఒక రకంగా చెప్పాలంటే సముద్రము దేవాలయం కంటే సముద్రము ఎందుకంటే దేవాలయము సగుణ సాకారం అదే సముద్రము సగుణ నిరాకారం సగుణ సాకారం కంటే సగుణ నిరాకారము ఒక స్టెప్ హయ్యర్ సాధనా మార్గంలో ఉన్నతమైనటువంటి స్థాయి ఆ సత్యాన్ని గుర్తించి సముద్రాన్ని ఈశ్వరుడుగా భావన చేయటము సముద్రము బీచ్ ఎందు భోగబుద్ధి లేకుండా సముద్రాన్ని చూస్తే మనం ఈశ్వరుని దర్శించాము అని మన హృదయంలో అటువంటి ప్రేమభావాన్ని కలిగి ఉండడము అటువంటి భక్తిభావాన్ని కలిగి ఉండడము చాలా అవసరం దానివల్ల ఎంతో అభివృద్ధి కలుగుతుంది కాబట్టి సముద్రమును ధ్యానం చేయటం సముద్ర తీరంలో వెళ్ళి ఓపెన్ ఐ మెడిటేషన్ అక్కడ కూర్చుని నిటారుగా నడువు నిటారుగా బట్టి కూర్చున్న ఆ సముద్రాన్ని దర్శిస్తూ అలా ఈశ్వరుడే ఈశ్వరుడు ఈ అనంతమైన సద్రూపంగా ద ఇన్ఫినిట్ ప్రెసెన్స్ ఉనికి అలా ఉంది అక్కడ ఆ ఎటువంటి ఉండడం అండి సముద్ర ఘటము ఉంది సముద్రము ఉంది ఈ ఉందికి ఆ ఉందికి ఎంత డిఫరెన్స్ ఉంది ఘటము ఉంది అంటే చాలా పరిచ్ఛిన్నమైన ఉనికి అది మిమ్మల్ని ఇన్స్పైర్ చేయి సముద్రము ఉంది అంటే కళ్ళు ఆశ్చర్యంతో మూడు రెట్లుగా పెరిగి ఆ వండర్ అదిగో ఆ ఉనికి ఆ ప్రసెన్స్ దట్ ఇన్ఫినిట్ ప్రసెన్స్ సో అది ఈశ్వరుని యొక్క విభూతి తరువాతి శ్లోకం మహర్షీణ భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాజపయజ్ఞోస్మి హిమాలయ మహర్షులలో భృగు మహర్షి నేనే అంటాడా అంటే వెంటనే ఈ ప్రవర్ చెప్పి వాళ్ళు తమ తమ ప్రవరలను కంపేర్ చేసుకుని మా ప్రవరలో భృగు లేడు కాబట్టి మా ప్రవర తక్కువదనం లేకపోతే మా ప్రవరలో భృగు వచ్చాడు కాబట్టి మాది గొప్పదనం అలాగ పెట్టుకోవద్దు అది ఇది నాటి పాయింట్ మహర్షి నాం భృగు అనగానే ఎక్సైట్ అయిపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు ఒకవేళ మీ పేరులో ఆ భృగు మహర్షి పేరు రాకపోతే నిరాకరించాలను దుఃఖపడాల్సింది కూడా ఏమీ కాదు దీని సందర్భం వేరు ఋషి మహర్షి ఋషి అంటే ఏటో తెలియాలట ఋషి రిషతే దర్శనాత్ ఋషి ఋష అనే ధాతువు నుంచి పుట్టింది ఆ ధాతువు అర్థము దర్శనము అంటే దర్శించుట ఎవడైతే దర్శిస్తాడో వాడు ఋషి దర్శించడము అంటే ఇలా చూడడం కాదు అలా చూసి ఇగో ఇది ఫ్యాన్లు ఇది బల్బులు ఇది ఇది బస్సు అది కోచి అది అది నా ఇది యాపిల్ చెట్టు ఇది యాపిల్ పండు అది పైనుంచి కింద పడింది మనం తీసుకు అది దర్శనం కాదుగా న్యూటన్ దర్శించాడు ఆ యాపిల్ పండు కింద పడ్డప్పుడు ఆయన దర్శించాడు ఎలా దర్శించాడు అది ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగానే ఉంటుంది ఎలా దర్శించాడంటే ఈ పండు తొడిని ఊడిపోయింది ఊడిపోతే దాని ముందు మూడు వికల్పాలు ఉన్నాయి ఒకటి అది పైకి వెళ్ళొచ్చు లేదా కిందకి రావచ్చు లేకపోతే అక్కడే ఉండొచ్చు మూడు వికల్పాలు ఉన్నాయి ఈ మూడు వికల్పాల్లోనూ అది ఎత్తి పరిస్థితుల్లోనూ కిందకే వస్తుంది దానంతటది మీరు దాని దారిని దాన్ని ముదిరిస్తే కిందకే వస్తుంది మీరు కిందకు వచ్చి దాన్ని పట్టుకుని మళ్ళీ పైకి విసిరేసినా మళ్ళీ కిందకే వస్తుంది ఏమో బా ఎందుకన్నా వైస్ వాట్ కుడ్ బి ద రీజన్